భక్తమందార రఘురామ భద్రాద్రిరామా పరంధామా వందారుమందార రవివంశసుకుర రఘువీర వందే తవ పాదపజ పుత్రకా యాగ ప్రభావం బునన్ బుద్ధిపి్రా విశ్వామిత్రయాగం బుద్ధరిం పంజా ఘోరాటవీ మధ్యాటకాదులం గుని మునివర్యుగం గునిర్విఘ్నమునరుచి పాషాణ రూపమున పడయున్న సచికి తత్పాదూలిం నిజ రముందాల్సి అహల్యా సతీ భజీంచ నిన్ను రఘువంశ సోమా కళ్యాణ రామ సప్తముని వెంట జనకుని పురమే బిజమదగ్ని గురు చాపచం కృతుల్ వ్యాపిసీలగా దృంచి జానకిని చేపత్తి నిజపురం బలిగిన శ్రీరకురామా సీతామనోభిరా प्रेरित पट्टाभिषेक क्रिया कलिगि ారచీరల్ దాల్చి సీతామహాపి సౌమిత్రీ వెంటార చిత్రకూట దృచిరకాలము గడిపి మాయలేడినిగాంచి ప్రేయసి వాంఛిత అౌవాంఛ తీవేదై నీ వరుగ దుష్ట రావణ బ్రహ్మయే ముష్టిడుమణి చేరి వైరేహి నెత్తుకొని వాహి నిందాతిలంకలో దాతంగా సీత పర్ణశాలను చేరి పడతిని గానక కానలం గాలించి ఋష్యమూకము చేరి చెట్టు తాటున దాగి వాలిని హతమార్చి నిజదార నెతికింత అంజనేయుని బంప లంకాపురింజేరి జానకిని గాంచి ఆనవాలును ఇచ్చి పుచ్చుకుని సూచితి సీతామహాతాధిని రామాయటంచు చేరగా వాయుపుత్రునిగాంచి ఆలి సల్పితివో గణము సల్పితి వో అనుపమగణ సాంద్ర రామచంద్ర వానరవారిధి నిర్మిచి దశకంకుపమునునాశనముగా జానచిని విడి పిలిచి అయోధ్యపురమేగి ముల్లోకములు పొగడ కౌభ్రత్ర విభ్రాజిత భ్రాతలం సర్వసర్వం సఖాదూర్వకం వైన బహుద్వయం గుణం కౌభితం చేర్చి సీతా సమేతుండవై సుఖం వోధిలోలాడించి రామరాజ్యం స్థాపించి నాడవో రామచంద్రా పా